కీర్తన మూడు వందల డెబ్భై ఆరు అందుకే నే చించెదను అచ్యుత నీచరణాగతుడ సందడి నాభవమిందువల్లనే సఫలం బాయనయ్యా ఒక నీ నామము ఒగితలంచిన అకలంకంబగుణ పాపంబులు అన్నియు అన్నియుర చేసే అకటా తక్కిన అనంతనామములు ఒకటనుపవాసములున్నవోయ్యా హరిణీ పాదముల విరండే పరమును ఇహమును నా పై పై గృపతోడా ధరణి అనంతకరములు తా మేమిత్తమనుచు చెలగీనయ్యా ఇలా దాస్యం విధి ఒకటి సిలుగుల భవముల జిలుగు మాన్పనదే చిర యలమిని శ్రీ వెంకటేశ్వర నీ విదే తలపునబాయక దక్కివయ్యా